ీరుభ్యో నమ హరి వాంగ్ ప్రతిష్టిత వాచి ప్రతిష్టం ఆవిరావీర్మ ఏ మనస్థుతం మే మాత్రీ అనెనా అహోరాత్రన్ సృతం వదిష్యామి సత్యం వదిష్యామి శాంతిశాశాంతి ఓం ఆత్మ ఇదేక ఏవాగ్ర ఆసీ ఫి చే ఇక్కడ సందర్భం ఏంటంటే ఆత్మసాక్షాత్కారము గలవాడు క్రియలను చేయుట పోసగలదు ఎందుకంటే క్రియలను చేయాలంటే ఫలంగా కనపడాలి ఫల దర్శాలి ఫలం ఈ ఫలం నాకు కావాలి అని వాడికి కనపడాలి అప్పుడే కర్మ ఉండాలి ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుంది రిజల్ట్ ఉన్నప్పుడే ఎఫెక్ట్స్ ఉండాలి ఏ కర్మైనా కూడా కానీ జ్ఞానికి రిజల్ట్ ఉండదు ఎందుకంటే పూర్ణుడుగా ఉంటాడు రిజల్ట్ ఉంటే ఇంకా పూర్ణత్వం ఏమిటి కాబట్టి ఫల అదర్శనే పరమార్థ విజ్ఞానే సతీ ఫల అదర్శనే సతీ క్రియారూపపత్తే కాబట్టి క్రియలను చేయుట పోసదు కాబట్టి క్రియా సంబంధం ఉండదు ఆత్మజ్ఞానానికి అని ప్రతిపాదన దీనిపై అధ్యక్షన్ ఏంటంటే ఫల అదర్శం అయి ఫలము లే ఫలము చూపుట లేకపోయినప్పటికీ అంటే ఆత్మజ్ఞానికి ఫలా ఫలా ఆ ఫలంగా అవడతూ ఉండాలండి ఇక ఆత్మభావంగా ఫలం అలా కనపడుతూ ఉండాలి అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఫలమే ఏ ఫలము లేదు అంటే పొందాల్సిన ఫలమేమీ లేదు వాడు ఏం చేస్తాడు కూర్చో విశ్రాంతిగా ఉంటాడు తప్ప ఎఫెక్ట్ ఉండదు కాబట్టి కర్మ చేయాల్సిన ప్రసక్తి లేదు కానీ పూర్వపక్షం ఏంటంటే ఈ నియోగము అని ఇది వైదికల యొక్క The religious mind allowed, thou shalt do this, thou shalt not do that. Then we finish it again. In yoga muda, in yoga muda, you command it. For scripture command it is not. Where do you command it is not? I would have said Moses, Ten Commandments, a tablet, a tablet, a tablet, ten commandments. ఇంకా మోసెల్స్ ఇంకా ఆత్మజ్ఞానం ఉందా లేదా ఇంకా ఇవన్నీ అనవసరం ఆ టెన్ కమాండ్మెంట్స్ ఫాలో అవ్వాల్సిందే బికాజ్ హీస్ కమాండెడ్ నిక్త దట్ ఈస్ కమాండ్మెంట్ వేదం కమాండ్ చేస్తోంది నీకు ఫలము కనపడిందో మానుందో వేదం కమాండ్ కాబట్టి ఆత్మజ్ఞాని కూడా కర్మలను చేయాల్సిందే కాబట్టి అకర్మ సంబంధి ఆత్మ జ్ఞానం అనే మాట పోషకడు ఇది చేత నా నియోగ విషయ ఆత్మదర్శనా విషయ ఆత్మదర్శన అది అక్కడ చూస్తా ఉందా ఇక్కడంతా కలిపి ఉంటుంది ఇది సంగ్రహ వాక్యాలు సో చూడండి నియోగము ఎవరికి నాకు శృతి ఎవరిని నేను ఎవరు నేను పూర్ణ ఆత్మస్వరూపును నేను ఇవి అవి కావలసిన ఈ కోరికలు ఆ కోరికలను తీర్చుకోవలసిన వాడను అని తననుతాడు ఎవరైతే భావన వాడు నియోగమునకు విషయం అవుతాడు నియోగమునకు విషయం అవుతాడు ఇప్పుడు పోనీ ఈ ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ ఎందుకు మోడీ గారి ఇన్సూరెన్స్ దీంట్లో ప్రవేశిద్దామని నేను దానికి వెళ్ళాను వెళ్తే నాకేమర్థమైందంటే అది మనకి వర్క్ వర్క్ అవుతు కాదు తెలిసింది అది మనకు అర్థమే ఎంత కాబట్టి అదేవిధంగా నాకు ఈ కోరిక ఆ కోరిక ఉంది అంటే కర్మలను విధించే శాస్త్రము నాకు నేను నియోజ్యుడను అవుతా నియోగము నియోగముకు అర్హుడైన వాడు ఏమంటాడు అవుతాడు నియోజ్యుడు అవుతాడు నేను నియోజకవే ఉంటాను కానీ ఆ అర్హత నాకు లేవు కాబట్టి నేను నియోజ్యులను కాను సీనియర్ సిటిజన్స్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది దానికి నేను నియోజ్యులను అలా ఉంటున్నాయి అలాగే ఈ వేదం చెప్పే కర్మలకి నేను నియోజ్యుడన తన నేను నియోజ్యుడను కాను అని ఆయన దర్శిస్తూ ఉంట ఆయనకు అందలు ఏం చేస్తాడండి సో నియోగ విషయ ఆత్మదర్శన నియోగ అవిషయ ఆత్మదర్శనా తనని తాను దర్శిస్తాడు ఏ విధంగాను ఈ నియోగమునకు నేను విషయము కాను అని దర్శిస్తాను ఓకే ఆ విధంగా దర్శిస్తాను నేను గంగానదిని చూశాను చూస్తే దీంట్లో స్నానం చేయాలా వద్ద చలిగా ఉంది ఏమో స్నానం చేస్తా ఉంది అంత చల్లును సరే చేస్తే చేయొచ్చు కానీ వెంటనే దాంట్లో దూ చేయాలని నాకు అనిపించలేదు ఎందుకు అనిపించలేదు నేనేదో పాపం చేశాను ఆ పాపాలు పోవాలనే ఫీలింగ్ నాకు లేదు నన్ను ఏం చేయమంటారో నాకు ఆ ఫీలింగ్ నేను ఇరవై ఏళ్ళ క్రితం కృషి కేసులు వెళ్ళాను ఇన్ఫ్రాస్ట్రక్స్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళేప్పటికి రాత్రి ఎనిమిది అయింది పడుకుని రూములో ఏదో రెండు మెట్టు కూర్చొని పడుకుని పడాను తెలవన ఐదుంటికి లేచాను పువ్వాల్ దుగా వేసుకుని గంగబొడ్డుకి వెళ్ళాను చీకటి సరిగ్గా కనపడదు ఆ రోజుల్లో మొత్తం మీద ఎక్కడ స్నాన ఘట్టం ఎక్కడ అన్నది ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంతా అప్పట్లో ఏం ఉండేది కదా అలా ద్రహిస్తు రాగలంపట రప్పలంపట లేదు ఎక్కడోక్కడ స్నానం చేయాలి స్నానం చేసేందుకు చోటు నాకు అనుకూలమైనది దొరకలేదు మొత్తానికి ఆ వెతికి వెతికి ఒక స్నాన ఘట్టాలని పట్టుకున్నాను పట్టుకుని స్నానం చేశాను ఎందుకని స్నానం గంగలో హృషికేశ్లో ఫిఫ్టీ ఫస్ట్ టైం వచ్చాము చేసి తీరాలి మనలో ఉండే దోషాలు పోవాలి అనే నీ అనే భావన నాకుందే అన్నాడు అప్పుడు చేశాను ఆ భావన ఇప్పుడు లేదు కాబట్టి జగలు స్నానం చేయడం తప్పు కాదు ఆ నియోజ్య విషయుడను నేను అని ఉండాలి కదా నియోగ విషయుడను నేను అనగా నేను అని తనను తాను భావించుకున్నవాడు మాత్రమే ఆ నియోగము చేత ప్రేరితుడై ఆ కర్మను చేస్తాడు లేదా ఆత్మస్వరూపము నియోగమునొక విషయము కార్నిదిగా పడికి అనుభవానికి వస్తూ ఉంటుంది దర్శనము అంటే అనుభవం అని చెప్పవు నియొక్తుడు కనుక కర్మను చేయాల్సింది చేయాల్సిందే మీద వివరణ ఇష్టయోగం అనిష్ట వియోగించ ఆత్మన ప్రయోజనం పశ్యన్ తదుపాయాీయో సంయోగ విషయ దృష్టా విషయబ్రహ్మాత్మతృశీ మంచి వాక్యం యో భవడైతే ఇలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆత్మన ప్రయోజనం పశ్యన్ తను పొందదగిన ఫలమును వాడు చూస్తూ ఉంటాడు ప్రయోజన శబ్దానికి ఫలం అని అర్థం చెప్పాను ఇక్కడ ప్రయోజనం ఫలం తన ఆత్మన ప్రయోజనం పశ్యన్ నాకు ఈ ఫలము కావాలి అని చూస్తూ ఉంటాడు ఆ ఫలము ఏ రూపంగా ఉంటుందో తెలిసినా ఇష్ట యోగమైనా కావచ్చు అనిష్ట వియోగము అవ్వచ్చు తన కోరుకునేది తనకు దొరకాలి ఇష్టయోగం తనకు ఇష్టము కాని దాని నుంచి తాను దూరం అవ్వాలి అనిష్ట వియోగం నాకు బంగారం కావాలి ఇష్టయోగం నాకు వచ్చిన వ్యాధి దూరం కావాలి అనిష్ట వియోగం ఈ ప్రయోజనం వాడు చూసుకుంటూ ఉంటాడు ఈ ఫలాన్ని వాడు చూస్తూ ఉంటాడు అలా ఎవడైతే ఉంటాడో యహ భవతి సహా నియోగస్య విషయము దృష్టో లోకే ఈ లోకము ముందు వాడు నియోగమునకు ఆబ్జెక్ట్ విషయ ఇది లోకే దృష్ట ఇప్పుడు ఉద్యోగంలో చేరితే బాస్సు చెప్పిన పని చేస్తాడు వీడు నియోజ్యుడవుతాడు బాసే పని చెప్తే ఆ పని చేస్తాడు నియోజ్య ఎందుకని ఆ నెల రోజులు అలా చేస్తే జీతం వస్తుంది కాబట్టి ఆ జీతం మీద కోరికతోటి వీడు నియోజీయుడు అవుతాడు లోకంలో పరిస్థితి అలా ఉంటుంది నియోగస్య విషయ దృష్ట లోకే వీడు రోగం ఉంది ఆ రోగం నుంచి బయటపడాలి అని వాడికి కోరిక ఉంటుంది అనిష్ట వియోగం కూడా కోరికే వాడికి ఈ పథ్యాంపి ఏం చేయాలి ఇది తినకూడదు ఇది తినకూడదు ఇదే తినాలి ఇదే తిన కింద టీకాకారుడు రాస్తున్నాడు అన్ని లక్ష నియమాలు ఆయుర్వేదం వాళ్ళు ఎన్ని నియమాలు ఉన్నాయో అన్ని నియమాలు పెడతారు అవన్నీ వీడు బుద్ధిమతుల్లాగా పాటిస్తూ ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్ గురించి కడుపులో మంట గురించి యాసిడ్ రిస్మె అలాగే ఉమె ప్రజలు ఉన్నాయి అయితే ఆయుర్వేదం ముందు అయితే సరేగా ఉద్భవిస్తుందని ఒక అభిప్రాయంతో వెళ్ళాను సరైన ముందు అయితే ఉపయోగపడుతుంది కూడా వెళ్తే ఆయన ట్యాబ్లెట్లో వచ్చాడు ఇవి వేసుకోండి తగ్గిపోతున్నా సాయంకాలం సరే మంచి వేసుకునే ముందు నేతిలో ముంచి వేసుకోండి చెప్పాను నేను అడిగే నేతిలో ఉంచడం లేదండి అనర్థం కదా ఈ గుళి వేసుకుంటే దానికి స్టమక్ మీద యాసిడిటీని తగ్గించే ప్రభావం ఉంటుంది యూ కెన్ ఫీల్ ఇట్ అవిపత్తికర చూడడం నేలలో కలుపుకు తాగితే ఇమీడియట్లీ యూ ఫీల్ సమ్ గుడ్ అఫెక్ట్ అయితే ఈ నేతిలో ఉంచడం ఎందుకు తర్వాత నెయ్యి ఏమిటి నెయ్యి అది యాసిడ్ని వెళ్ళిట్ రెడ్ యాసిడ్ ఐ డోంట్ తెలుసా నెయ్యేవిటో నాకు తెలుసు ఇదేదాం రెడ్ జ్యూస్ యాసిడ్ నేతలో ఉంచగలెందుకు అంటే ఏదో చెప్పాలి కాబట్టి ఆయన చెప్పాడు తప్ప ఆయన ఆలోచించి తెలుసుకుని చెప్పిన మాట కాదు ఆయన ఎవడైపోయాడో చెప్పాడు ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఎవడో ఉంటాడు అక్కడేనా సో ఇటువంటి అర్థం అర్థం లేని పద్ధతులను వాళ్ళు వినియోగిస్తారు కొన్ని సందర్భాల్లో వెంటనే నేను ఇంత మళ్ళీ ఆ డాక్టర్లు ఇది వెళ్ళలేదు ఎందుకంటే అది అనుకో పద్ధతిగా లేదు కదా ఆలోచన సరిగ్గా లేదు కాబట్టి నియోగం అనేది ఆ రోగం ఉన్నవాడికి నియోగం చేస్తే మీరు ఈ ట్యాబ్లెట్ని అదే పౌసిగతో పాటుగా వేసుకోండి అని చెప్పాడనుకోండి బహుశా నేను వేసుకుని ఉండి వాడిని ఎందుకంటే పవసట మజ్జిగ తాగినట్లయితే పులుపు లేని కర్మలు మజ్జిగి తాగినట్లయితే మీరు ఈ సమస్య ఉపయోగపడచ్చు ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ అంతే తప్ప నే అవసరమైనప్పుడల్లా నేర్తో ముందుతోనే వేస్తున్నాను లేదు నెయ్యి ఆరోగ్యానికి మంచిగానే ఎక్కడో విని ఉంటాడు నథింగ్ మోర్ దాన్ దాట్ ఆయుర్వేదం వాళ్ళు చెప్పి పద్ధతులు అలాగే కొంతమంది బాగా చెప్తారు కొంతమంది కరెక్ట్గా చెప్తారు కాబట్టి లోకంలో మనకి ఈ అనుభవం కలుగుతూ ఉంటుంది వాడికి ఫలం కనపడుతూ ఉండాలి చేతనే ఆ ఫలాన్ని ఇలా చూపిస్తూ ఫలం ఇదో ఈ ఫలం ఈ ఫలం మీకు వస్తుంది ఇంకా పడి కష్టపడి పనిచేస్తూ అది లోకంలో తద్విపరీత ఈ లోకంలో మామూలుగా కనపడే జన్ములకు విరుద్ధంగా ఉంటాడు ఈ జ్ఞాని ఈయన ఎలా ఉంటాడు బ్రహ్మ ఆత్మత్వదర్శి బ్రహ్మయే ఆత్మ బ్రహ్మ అంటే పూర్ణమైన ఆత్మను అనుభవానికి దర్శనం అంటే ఆత్మ పూర్ణము అనే అనుభవం కలుగుతూ ఉంటున్నాయి ఎప్పుడైతే పూర్ణత్వ అనుభవానికి వస్తుందో తాను నియోగ్యుడు అనే భావన కలుగదు నియోగ అవిషయ బ్రహ్మాత్మత్వదర్శి తద్విపరీతుడు లోకంలో జనులకు విపరీతంగా ఉంటాడు ఆయన న నియోగస్య విషయ దృష్ట లోకే నయన లోకమునందు నియోగములకు విషయముగా కానరాడు కాబట్టి ్రహ్మ జ్ఞానము గలవాడికి కర్మలతో సంబంధం పెట్టడానికి వీర్లేదు కర్మలతో సంబంధం పెట్టాలంటే వాడు అపూర్ణుడు అయి తనకు ఫలా ఫలానాది ఫలానాది కావాలి అనేటువంటి ఫలము ఫలానా నా నాకు దూరం కావాలి అనే ఫలము కోరుకుంటూ ఉండి తద్వారా నియోజ్యుడైన వాడు మాత్రమే కర్మలను చేయుటకు అనుహుడవుతాడు దానికి విరుద్ధంగా తనయు పూర్ణత్వమును దర్శించే జ్ఞాని నియోగములకు విషయము కాపాడు బ్రహ్మాత్మత్వదర్శ్య సంస్థేన్ నియుజ్యేత నియోగా విషయో సన్ నాక చిన్న నియుక్త ఇది సర్వం కర్మ సర్వేన సర్వదా కర్తవ్యం ప్రాప్నోటి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్ ఆయన కౌంటర్ చేసుకొస్తున్నారు ఇవి ఆచార ఓపికగా అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడు నీకు కోరిక ఉందో లేదో నువ్వు ఫలమును దర్శిస్తావో దర్శించవో ఆ మాట పక్కన పెట్టాం వేరే చెప్తూ ఉంది కాబట్టి నువ్వు చేసేయాలి అని కనుక ఆర్గ్యూ చేస్తే అదే ఆర్గ్యుమెంట్ ఆ రకంగా చేస్తే ఒక విద్రూరమైన పరిస్థితి నిర్మాణం అవుతుంది ఎందుకు తెలిసిన పరిస్థితి బ్రహ్మాత్మత్వదర్శ్యపి ఆత్మ యొక్క పూర్ణత్వమును అనుభవించేవాడు కూడా ఈ బ్రహ్మాత్మత్వదర్శి సన్నతి బ్రహ్మ ఆత్మ యొక్క పూర్ణత్వమును దర్శించేవాడు కూడా నియుజ్యేత చేత వాడిని కూడా వేదము ఈ కర్మను చెయ్యి అని నియోగిస్తే పక్షంలో నిజానికి నియోగా విషయోపి సన్ నియుజ్యేత అలా వెనక్కి అన్నయ్య వాక్యాన్ని ఓపిక్గా అన్వయం చేయాల్సి ఉంటుంది విషయం మనకు తెలిసిపోయిందని పరుగులు తీయడం కాదు పరుగులు తీసి ఎక్కడికి వెళ్తారు అయిపోతుంది ఇంకో గంట గంట గంట ఇటు క్లాస్ సాగితే నీకే చెప్తున్నాను నేను నియోగా విషయోపి సన్ అంటే బ్రహ్మ ఆత్మయత్ పూర్ణత్వంలో దర్శించేవాడు నియోగమునకు ఆబ్జెక్ట్ కాదు యోగమునకు యోగ్యుడు కాడు అయినప్పటికీ ఆత్మ యొక్క పూర్వత్వము దర్శించేవాడైనప్పటికీ అటివాణిని కూడా వేదమునియోగించేస్తుంది అని చెప్పినట్లయితే అని ఆ విధంగా అంగీకరించినట్లయితే ఇంకా ఏమవుతుందో తెలుసిన నాకోగ్య నాకస్తున్ను యుక్త అనే నిర్ణయం వస్తుంది అంటే నియోగింపబడని వాడు ఇంకా అవ్వడు లేడు మొత్తం అందరూ కట్టకట్టుకుని నియోగింపబడినారు ఎందుకంటే ఫలమును దర్శించి వాడు ఎలాగ వినియోగింపబడుతున్నాడు ఫలము కల ఫలమును దర్శించని జ్ఞాని కూడా నియోగింపబడిపోతాడు అంటే ఇంకా నియోగింపబడని వాడు అంటే అర్థం లేదు తెలిసిన ప్రతి వాడు ప్రతి కర్మని చేస్తూనే ఉండాలి అని తేలుతుంది సర్వం కర్మ సర్వేణ సర్వదా కర్తవ్యం ప్రాప్తుంది అని తెలుతుంది కచ్చ అనిష్టం అది అంగీకారం కాదండి అది వాళ్ళకే అంగీకారం కాదు అంటే కర్మ చేయాలని చెప్పే కర్మ మీమాంసకులకు కూడా అంగీకారం కాదు వాళ్ళు కూడా దానికి అధికార విధి అని ఒకటి పెట్టారు అధికార విధి అని పెట్టి ఆ కర్మ ఎందు అధికారం ఎవరికి అంటే ఆ కోరిక కావాలన్న వాళ్ళే ఆ కర్మ ఎందు అధికారి అని వాళ్ళు పెట్టుకున్నారు జ్యోతిష్ఠమైన స్వర్గరామో ఏదేట నాకు స్వర్గం కావాలంటేనే జ్యోతిష్టోమం చేయాలి కాదండి వేరే చెప్పింది జ్యోతిష్మాన్ని చేయాల్సిందే అంటే స్వర్గం కావాలని కోరినా చేయాల్సిందే కోరకపోయినా చేయాల్సిందే అంటే ప్రతి వాడు అన్ని సందర్భాల్లోనూ జ్యోతిష్ట్రోమాన్ని చేసుకుంటూ పోవాలి అని అని వస్తుంది అది అధికార విధిన్నకు విరుద్ధం అలాగే శత్రు విజయం మీద యాగం ఒకటి శత్రువుపై విజయము పొందగలను అని చేస్తాడు ఆ యాగాన్ని కాబట్టి నియోగము అనేది ఆ కోరిక గలవాడికే నియోగము తప్ప కోరిక ఉన్నా లేకపోయినా వేదని చెప్పేసింది కాబట్టి చేసేయాలి అన్నట్లయితే అందరూ అన్ని కర్మలను అన్ని కాలముల ఎందు చేస్తూనే ఉండాలి నాకు శత్రువు అనే అనే దృష్టి కలవాడు కూడా శత్రు విజయం కోసం చే చెప్పిన కర్మని వాడు కూడా చేయాల్సి ఉంటుంది ప్రత్య అనిష్టం అప్పటికి అసలు వ్యవస్థ లేకుండా పోతుంది ఏ కర్మను ఎవడు చేయాలి అనే ఒక స్ట్రక్చరే లేకుండా అయిపోతుంది కాబట్టి అది అంగీకారము నచసన్యోక్తుం శక్యతే నచితే చూడండి జ్ఞానిని ఏది కూడా నియోగించుట సంభవము కాదు జ్ఞానిని నియోగించటం సంభవం కాదు రైతుడనేవాడు ఉండేవాడు బండి కింద నివసించేవాడు రైత్వ బండి ఉంటుంది పాత పడిపోయిన బండి దాని కింద కొంచెం చల్లగా ఉంటుంది కదా ఎండపడకుండా దాని కింద ఒక గొడ్డు ఒకటి దాన్ని ఒక టెంట్ కింద మార్చడం దాంతో నది ఒడ్డు మహారాజు కబురు పెట్టాడు ఓ రైక్వ ఉన్న విజ్ఞానము మహారాజు కోరుకుంటున్నాడు అని మంత్రి వచ్చి చెప్పాడు చెప్తే ఆయనసాడు వెళ్ళి వెళ్ళటి జన వాడికి విజ్ఞానం కావాలంటే నాకే సంబంధం పోవల అంటే ఆ విజ్ఞానం నాకు మీ దగ్గర ఉండే ఉంది మన మహారాజు కావాలంటున్నాడు కావాలంటే నేను ఉంటావు నువ్వు రా మహారాజు ఈ విధంగా రాళ్ళలే అప్పుడు మహారాజు వచ్చాడు ఏం పను మహారాజు నియోగించవచ్చు కదా నియోజక ఎందుకంటే ఆయన నియోజ్యుడు కాదు ఎందుకని ఆ మహారాజు ఇచ్చే బహుమానం ఆయనకు అక్కర్లేదు మహారాజు అరెస్ట్ చేసి జైల్లో పెడతాడనే భయం లేదు ఇంకా ఆయన ఏం నియోగిస్తారు కాబట్టి ఆత్మజ్ఞానిని కూడా వినియోగించలేదు పను వేదం నియోగిస్తుందేమో రాజు నియోగించకపోవచ్చు కైనచితం వేదము నియోగించవచ్చు కదా స్క్రిప్చర్ చాలా పవిత్రమైనది అంటే వేదము కూడా ఆత్మజ్ఞానిని నియోగించదు ఇందువల్ల అక్కడ పుష్ప ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ వేసే ఉండదు సంధి కూడా చేసి పెడతా అలా పక్కన ఉండే నాతో సంధి కూడా చేసేస్తే మీకు ఏమనిపిస్తుంది అది పుష్ఠం కూడా తెలియదు నేను అర్థాన్ని బట్టి నేను గ్రహించి చెప్తాను ఆమ్నాయస్యాతి తత్ప్రభవత్వా ఈ కర్మలు చేయండి అని వేదం చెప్పింది కదా ఆ వేదం అక్కడి నుంచి పుట్టింది ఈ జ్ఞాని నుంచి పుట్టింది వేదం జ్ఞాని నుంచి పుట్టింది ఇక్కడ మీమాంసకులతో కర్మ మీమాంసకులకు వేదాంతులకు ఇక్కడ తేడా కర్మ మీమాంసకులు ఏమంటారంటే వేదం దేవుడి నుంచి పుట్టింది అని కూడా వేదం పుట్టలేదు అంటారు ఆత్మ పుట్టలేదు అన్నారా వేదం పుట్టలేదో అనాలా ఆత్మ పుట్టలేదు అన్నారా వేదం పుట్టలే వేదం పుట్టలేదు అని వేదం నితాం అంచేతనే ఈ బర్త్డే చేసుకుంటారు ఎవరు ఈ వైదికులు బర్త్డే చేసుకుంటారు బర్త్డే అన్నాడు వాళ్ళు ఏదో ఒక కర్మాది చేసుకుంటారు పవిత్రంగా చేసుకుంటారు అలాగే స్నానం చేసి తొందరగా అర్ధంగాన స్నానం చేసి ఆ పూజాది చేసుకుని ఏదో కర్మాది చేసుకుంటారు ఆయుష్ హోమాలు చేసుకుంటారు ఎందుకని వేదం నియోగించింది అలాగా వాడు పుట్టేదా వేదం పుట్టలేదు వేదాంతం దగ్గరికి వస్తే వీడు పుట్టలేదు వేదం పుట్టింది ఆత్మ నుంచి పుట్టింది ఆత్మంటే బ్రహ్మ బ్రహ్మ వేదమును లోకములకు అందజేసినదో ఆ బ్రహ్మ నేను అది వీడు కాబట్టి ఆత్మజ్ఞానం గలవాడు పుట్టినరోజు చేసుకోవటం చాలా విదూరమైన విషయం ఎందుకంటే వేదం కూడా పుట్టింది నేను పుట్టలేదు చూడండి ఆ లెవెల్ చూడండి మీరు కూడా పుట్టుకను తప్ప ఆత్మకి పుట్టుకను అంగీకరించాడు ఆ వేదం నా నుంచి పుట్టింది వేదం నానించి పుడితే ఆ వేదము నన్ను నియోగిస్తుందా నానించి పుట్టిన వేదము వేదము నన్ను నియోగించదు అది అన్నాయశ్యాపి వేదము కూడా తత్ప్రభవత్వాడు ఆత్మస్వరూపం నుండియే పుట్టినది అపుట ఆత్మజ్ఞాని వేదము చేత కూడా నియోగింపబడదు అనే వివరిస్తున్నారు జ్ఞానోత్నస స్వయం నియుజ్యతే హీ బికాస్ స్వరపులో ఒకడు ఉంటాడు వాడి యొక్క జ్ఞానము నుంచి ఒక వచనం పుడుతుంది ఆ వచనము ఆ జ్ఞానము ఇతరులను నియోగిస్తుంది తప్ప అది తిరగబడి వచ్చి అతనిని నియోగించదు ఇప్పుడు మీరు వ్యాకరణం అది బాగా చదువుకోండి అలాగే సోమరుల్లో తిరగక్కండి వేరే కక్ష కూడా ఆ సూత్రాలవి వెళ్ళిందండి అని నేను మీకు పాఠం చెప్పాను అనుకోండి మాకు చెప్పిన పాఠం మీకు మీరు అన్వయించుకోండి అని మీరు నాకు తిరగేసి చెప్పారు నాకు అక్కర్లేదు వ్యాకరణ అయిపోయింది ఇలా జీవితం అయిపోయింది ఇప్పుడు నేనేం చేస్తాను నేను ఎవరికి ప్రూవ్ చేయక్కర్లేదు నాకు ఎప్పుడు ఏకసంతో వ్యాకరణం అవసరమో అది నాకు తెలుస్తూనే ఉంటుంది కాబట్టి వ్యాకరణం కష్టపడి చదువుకోవాలి అన్ని సూత్రాలు ఇంకోటికి వచ్చి ఉండాలి అని చెప్పిన నియోగము అది నాకు వర్తించదు అది మీకు వర్తిస్తుంది ఓకే కాదండి మీరు చేసిన నియోగం మీకు కూడా వర్తిస్తుంది అంటే నేను వ్యాకరణ పుస్తకాలన్నీ బట్టి చదువుకుంటూ ఉండాలి నేను అతను కూడా చేస్తూ ఉంటాను అయినా కూడా అది నాకు వర్తించదు మీకే వర్తిస్తుంది కాబట్టి ఎందుకని స్వవిజ్ఞానేన స్వవిజ్ఞానోత్న వర్చస తన యొక్క విజ్ఞానము నుండి పుట్టిన వాక్కు తనను నియోగించరు ఈ తరులను నియోగిస్తుంది బ్రహ్మాత్మ జ్ఞాని తను పూర్ణుడై ఉండి అరే మీరు కోరికలు పెట్టుకోకుండా కానీ తప్పనిసరి మీద మీకైదైనా కోరుకుంటే ఈ కర్మం అని చెప్పాడు ఆ చెప్పిన మాట వేదమైనది వేదం అలాగే వచ్చింది ఆ మాట తీసుకెళ్ళి ఆయనకి అప్లై చేసి ఆ కర్మను చేసుకోండి అని నువ్వు చెప్పావు కనుక నువ్వే చేసుకో ఆ కర్మ అని అంటారా అన్నారు కదా నా పి బహువి అవివేకినా భేనా అది సర్వము తెలిసిన కొద్దీ మాత్రమే తెలిసిన భృత్తిని నియోగిస్తాడా ఇప్పుడు ఎలాగంటే ఒక ఆఫీస్ సూపరింటెండెంట్ ఉంటాడు అతనికి ఆఫీస్లో మూడు సెక్షన్స్ ఉన్నాయి ఆ మూడు సెక్షన్స్ వరకు అతనికి తెలుస్తూ ఉంటుంది ఆ మూడు సెక్షన్స్ వాళ్ళకి నువ్వు పంచేయి నువ్వు అని పురమాయిస్తాడు పురమాయించడా నియోజించడా ఉంటాయని పురమాయిస్తాడు ఆఫీసులో ఇద్దరు క్యూమ్స్ ఉంటారు రే ఆ ఫ్యూమ్స్కి రే నువ్వు ఈ వీళ్ళకి సామానం తెచ్చినట్టే నువ్వు ఈ వీళ్ళకి తెచ్చినట్టే అని పురమాయిస్తాడు ఎందుకని అలా ఆయా సెక్షన్స్కి ఆయా ఫ్యూమ్స్కి ఆయా పనులను ఆయన పురమాయిస్తాడు ఎందుకని ఆయన అన్నీ తెలుసు అన్నవాడు కనుక అలా ఉంటుందా లేకపోతే ఆ భృత్యుడు ఆ ఫ్యూమ్ ఈ సూపరింటెండెన్స్ని ఈరోజు మీరు ఈ పనులు చేసుకోండి అని ప్రమాయిస్తాడాడు కదా కాబట్టి పలానా ఆ స్వర్గం అనే కోరిక గల వాడిని నువ్వు యజ్ఞం చేసుకో అని వేదం చెప్తే ఆ వేదము ఏ ఆత్మస్వరూపం నుంచి పుట్టిందో ఆత్మస్వరూప దర్శిని ఆ స్వర్గము కాముడు కోరిక కోసం చేసుకునే కర్మ వీడు కూడా చేయాల్సిందే అని నియోగించట సుతరాము తగ్గాడు సరిపడిందండి తర్వాత మళ్ళీ బోనపక్షం ఇది ఇసక పాత ఇసక పాత్రలోంచి ఇసక తీస్తూ ఉంటే ఏమవుతుంది ఇంకా వస్తూ ఉంటుంది అలా ఉంటుంది తప్పడైతే ఏమవుతుంది ఇంకో స్వాతంత్ర్యా సర్వాన్ ప్రతి నియోక్తృత్వ సామర్థ్యం ఇది చేశాం ఎలా ఉండాలి వేదం పుట్టలేదు వేదం ఆత్మస్వరూపం నుంచి పుట్టిందని పైన చెప్తా వేదం పొట్టలేదు వేదం ఆత్మస్వరూపం నుంచి పుడితే ఆత్మస్వరూపము స్వతంత్రం అవుతుంది వేదము పరతంత్రం అవుతుంది కానీ వేదం పుట్టలేదు అన్నట్లయితే వేదమే స్వతంత్రం అవుతుంది అటువంటి స్వతంత్రమైన వేదము వేదము నిత్యము అంటే పుట్టుకలేనిది స్వతంత్రం అది అందరినీ నియోగిస్తుంది దానికి ఆ శక్తి ఉన్నది ఎందుకని అది పుట్టలేదు కనుక అందరినీ అందరినీ అంటే ఆత్మజ్ఞానితో సహా అందరినీ వినియోగిస్తుంది ఎవడు కూడా ఆత్మజ్ఞాని అనే పేరుతో వేదన యొక్క నియోగము నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు ఇది చేసా ఇప్పుడు ఏదైనా పాకిస్తానీ పౌరుడు ఇండియాకి వచ్చాయనుకోండి ఇండియాకి వచ్చి ఏదైనా తప్పు పని చేశాననుకోండి మార్కెట్లో వెంటనే లోకల్ పోలీసులు అరెస్ట్ చేయచ్చు కానీ వాడు అరెస్ట్ చేసే లోపల వాడిని అరెస్ట్ చేసే లోపల వాడు పరిగెత్తి పాకిస్తాన్ ఎంబసీ గేట్ లోపల దూరేడు అనుకోండి ఇంకా అరెస్ట్ చేయడానికి గేట్ యువతలే ఎందుకంటే లా ఏంటంటే ఎంబసీ కాంపౌండ్ భారతదేశాన్ని కాదు ఏ దేశంలో ఎంబసీ అయితే వాళ్ళదే ఒకళ్ళు అదిలా ఎక్కడైనా ఎక్కడైనా అదేలా ఇంటర్నేషనల్లా ఎందుకంటే ఇక్కడ అమెరికన్ ఎంబసీ కంపౌండ్ ఉంటుంది ఆ లోపల అమెరికన్ రూల్సే వర్తిస్తాయి ఇండియన్ రూల్స్ వర్తించం అమెరికా లోపలికి అమెరికన్ ఎంబసీ లోపలికి మీరు పార్టీ వేయాల లోపల తలదాచుకున్నారనుకోండి వాళ్ళు బయటకు తోసేస్తే మిమ్మల్ని ఇండియా అరెస్ట్ చేయాలి వాళ్ళు కనుక అర్చ పెట్టుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీళ్ళు అసంఘని ఒకడున్నాడు వాడు గత తొమ్మిది సంవత్సరాల క్రితం వాడిని అరెస్ట్ వారెంట్లు వచ్చాయి అమెరికా అరెస్ట్ వారెంట్ ఉంది బ్రిటన్ అరెస్ట్ వారెంట్ ఉంది వాడు ఏం చేశాడంటే ఈక్వడోర్ ఎంబసీలో తల లండన్ లో వాడు ఈక్వడోర్ ఎంబసీ దగ్గర దాకా పరిగెత్తుకు వెళ్ళి ఆ గేట్ దాటి లోపల్గా వెళ్ళిపోయాడు ఈ అరెస్ట్ చేయడానికి స్కాట్లాండ్ యార్డ్ పోలీసులందరూ బయట నిలబడి ఏకనాథ్ గురించి వీళ్ళు ఈ కూడోరు అంబాసిడర్కి మెసేజ్ పెట్టారు మీ ఎంబసీలోకి వచ్చేటవాడు వాళ్ళని మీరు బయటికి పంపిస్తే మేము అరెస్ట్ చేసుకోవాలి అని వాళ్ళేమన్నారంటే మేము వాడికి మా దేశపురసత్వాన్ని ఇచ్చి రక్షణ ఇస్తున్నాము వీళ్ళు వేల ముఖం వేసిన ఒకరికి పోయారు ఇంక అరెస్ట్ చేయడానికి వీళ్ళే తొమ్మిదేళ్ల తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మా పౌరసత్వాన్ని మేము వాపసు తీసుకుంటున్నాము అని వీళ్ళు బయటికి పంపించారు వెంటనే వీళ్ళు అరెస్ట్ చేశారు ఈ అంటే మీకు ఎందుకు చెప్పాను నేను ఎందుకు చెప్పానంటే వేదము నియోగిస్తుంది ఆత్మజ్ఞాన్ని వేదము నియోగిస్తుంది అనే ఆర్గ్యుమెంట్ తక్కువని చెప్పడం కోసం ఓకే ఇప్పుడు వేదము యొక్క పరిధి దాని డొమైన్ ఒకటి ఉంటుంది దాంట్లోకి వచ్చిన వాడిని మాత్రమే వేదము నియోగిస్తుంది ఆ డొమైన్లో ఆ డొమైన్ దాటిపోయిన వాణ్ణి వేదము నియోగించటము ఎవడొస్తాడు ఆ డొమైన్లోకి ఎవడొస్తాడు ఎవడికైతే ఇష్ట యోగము అనిష్ట వియోగము అనే ప్రయోజనము కనబడుతూ ఉంటుందో వాడు వచ్చి పడతారు దాంట్లోకి ఎవడైతే బ్రహ్మాత్మదర్శియో వాడు ఆ డమాన్లోకి రాడు కనుక కాదు అని సిద్ధాంతం అయితే ఇక్కడ ఏంటంటే వేదము నిత్యము కనుక స్వతంత్రము కనుక అందరినీ నియోగిస్తుంది ఎవరికీ ఎక్సెప్షన్ లేదు అని పూర్వపక్షం ఆ పూర్వపక్షము తప్పు అందుకోసం చెప్పాను ఆ స్టోరీ ఇండియన్లా అందరినీ నియోగించదు ఆ ఎంబసీ లోపల ఉన్న వాళ్ళని ఇండియన్లా నియోగించదు ఆర్గ్యుమెంట్ తప్పు అందరినీ నియోగిస్తుంది మాట తప్పు ఇది నా ఇది చేత ఎందువల్ల ఉక్త దోష దోషం వస్తుంది వేదము అందరినీ సమానంగా నియోగిస్తుంది అంటే కలిగే దోషము ఇదివరలో చెప్పడమైనది ఏమిటా దోషం ఏమిటో తెలిసిన వేదము అందరినీ నియోగించే సందర్భంలో ప్రతి వాడు ప్రతి కర్మని అసర్వదా చేస్తూనే ఉండాలి అనే పరిస్థితి నిర్మాణం అది అనిష్టము ఎందుకంటే వేదమే అధికార విధి అనేదాన్ని ఒకదాన్ని వ్యవస్థ చేసి పెట్టింది కనుక ఆ నియమం ప్రకారం ఎవడు కోరిక గలవాడో వాణ్ణి మాత్రమే నియోగిస్తుందని నియమం తప్ప వేదము అందరినీ కోరికలు ఉన్నా లేకున్నా సమానంగా నియోగిస్తుంది అనేటువంటి ఆర్గ్యుమెంటు సర్వ సర్వం కర్మ సర్వదా కుర్యాత్ అనే విడ్డూరమైన దోషానికి దారితీస్తుంది కనుక ఆర్గుమంటు తప్పో అది ఉత్తదోషా తర్వే సర్వదా విశిష్టం కర్మ కర్తవ్యం ఇిష్టో దోష అపరిహార్య పరిహార్య కాదు అపరిహార్య ఉత్తదోషానది సంగ్రహవాచ్యం అనేది వివరణ ప్పటికీ అంటే వేదము నిత్యము స్వతంత్రమే అయినప్పటికీ కూడా అటువంటి వేదము కూడా అంటే వేదము నిత్యము స్వతంత్రము అని మీరు అందుకుంటూ పెడితే మేము కాదనకర్లేదు సరే కానివ్వండి అలాగే అనుకున్నప్పటికీ కూడా అందరినీ ఆ వేదము సమానంగా నియోగించేస్తుంది అన్నట్లయితే దోషము తప్పదు ఏమిటా దోషము సర్యుడు సర్వకాలముయందు సర్వము అయిన కర్మ ఏ కర్మను శిష్టం కర్మ మ్యాండేటెడ్ యాక్షన్ ఏదైతే వేదము చేత నియోగింపబడినదో ఆ కర్మ ఈ యజ్ఞం చెయ్యి ఆ వ్రతం చెయ్యి అనేవో ఉంటాయి యాక్షన్స్ అవన్నీ కూడా వేదము చేత మ్యాండేట్ చేయబడిన కర్మలు శిష్టం కర్మ అంటే అర్థం అది విహితం కర్మ ఆ కర్మలను అన్నింటినీ సర్వుడు సర్వకర్మలను సర్వద చేస్తూనే ఉండాలి అనే ఒక దోషం వచ్చి ఆ దోషం నుంచి మీరు తప్పించుకోలేరు కాబట్టి వేదము నిత్యము స్వతంత్రము అని అంటే అనండి తప్ప అందరినీ ఒకే విధంగా వేదము కర్మల ఎందు వినియోగిస్తుంది అనే మాట మాత్రము అంగీకారము కాదు ఓకే నేను ఇది వర్క్కుని పాఠం వేగంగా చెప్పేవాడిని ఇప్పుడు వేగంగా చెప్పట్లేదు ఎందుకంటే నాకు చెప్పలేకపోతున్నాను వేగంగా అవకాశంగా మాత్రమే చెప్పగలుగుతున్నాను అక్కడ కూడా నేను గమనించాను అక్కడ కూడా భగవద్గీత క్లాసులో కూడా మంచి వేగంగా చెప్పేస్తూ ఇప్పుడు ఆ వేగం తగ్గింది ఆయాసం కాబట్టి స్లోగా చెప్పండి భారీగా ఎనిమిది మంది పూర్వపక్షం తదపి శాస్త్రేణ ఇవ విధీయతే ఇది చేతి ఇప్పుడు మీరు చెప్పండి అక్కడికి పూర్వపక్షం పూర్తయిపోయిందా లేదా ఎందుకని ఆయన నాలుడు కనుక అక్కడ నాలుగు ఏడు కనుక మరి పూర్తమకపోతే మరి అబ్బా ఆ మాట ఏంటి ఆ మాట సంగ్రహ వాక్యం పూర్వపక్ష సంగ్రహ వాక్యం దాని తర్వాత పూర్వపక్ష వివరణ వాక్యం వస్తుంది అప్పుడు నా వస్తుంది అదే అసంగి బ్రహ్మాత్మత్వజ్ఞాన కర్మకర్తవ్యత శాస్త్రేణు ఉభయోరపు శాస్త్రయో ప్రామాణ్యాశేషాద్ కదాచిదాత్మజ్ఞానం కదాచిత్ కర్మానుష్ఠానం చ సదితి శంకతే తదపీతి అది ఆయన బాగా వివరించాడు ఆనందగిరి లేకపోతే నాకది అర్థం కాలేదు శంకలో పడింది ఆయన పాపము వివరించాడు బాగుంది తదతి శాస్త్రేణ విధీయతే తదతి అంటే అది కూడా అది కూడా శాస్త్రము చేతనే విధింపబడుతోంది శాస్త్రం అంటే వేదం అంటే ఏమిటి ఆత్మజ్ఞానికి కర్మ సంబంధము లేదు అని ఎవరు చెప్తున్నారు పేదనే చెప్తాం నీవు కర్మలు చెయ్యి అని ఎవరు చెప్తున్నారు పేదమే చెప్తాం కాబట్టి ఆత్మజ్ఞాని వేదము యొక్క పరిధిలో నుంచి తప్పించుకున్నాడు అను అనద్దు ఆత్మజ్ఞాని కూడా వేదం యొక్క పరిధిలోకి వస్తాడు వేదమే వాడికి ఆ టైటిల్ ఇచ్చింది నువ్వు బ్రహ్మాత్మదర్శివి నీకు ఇంకా ఏ కర్మలతోటి సంబంధం లేదు అని వేదమే వాడికి ఆ టైటిల్ ఇచ్చింది అదే వేదము కర్మలను కూడా చేయమని చెప్పింది కాబట్టి ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే నువ్వు ఆత్మస్వరూపము పూర్ణము అనే జ్ఞానమును సంపాదించు అని ఎవరు విధించారు వేదను విధించింది కర్మ చెయ్యాలి అని ఎవరు విధించారు వేదం విధించింది ఈ రెండు కూడా వేదము చేతనే విధింపబడ్డాయి కాబట్టి ఆత్మ బ్రహ్మ ఆత్మ పూర్ణము అనేది విధంగా ప్రమాణమో కర్మ చెయ్యాలి అనేది కూడా ప్రమాణమే ఎందుకంటే రెండు ఒకే వేదం చెప్పింది కనుక కాబట్టి ఒకప్పుడు ఆత్మజ్ఞానము ఒకప్పుడు కర్మానుష్ఠానము అని మీరు పెట్టుకోవాలి అని అర్థమండి అదే అభిప్రాయం దాన్ని ఇప్పుడు లేదనెత్తుతున్నారు తదపి అంటే కర్మ సంబంధము లేని పూర్ణ ఆత్మజ్ఞానము కూడా శాస్త్రము చేతనే విధింపబడుతోంది కర్మ కూడా శాస్త్రం చేతనే విధింపబడుతోంది సందూ శాస్త్రము చేతనే నియోగింపబడుతున్నాయి కదా అన్నట్లయితే దాని వివరిస్త కర్మ కర్తవ్యత శాస్త్రేణ కృత తద్యాత్మజ్ఞానం తస్వ కర్మిణ శాస్త్రేణ విధీయ ఇప్పుడే కర్మ చెయ్యాలి అని విధించింది శాస్త్రమే అదే శాస్త్రము ఆత్మజ్ఞానాన్ని కూడా విధించినది అంటే ఆత్మ పూర్ణము కాబట్టి ఆత్మకు పొందదగిన ఫలమేది లేదు అని అదే శాస్త్రము విధించింది కాబట్టి మనం ఏమని కాబట్టి ఏమని కంక్లూడ్ చేయాలి కర్మ చేసేవాడికే ఆత్మజ్ఞానాన్ని శాస్త్రం చేస్తోంది అని కంక్లూడ్ చేయాలి కర్మిణ ఏవ శాస్త్రేణ తదటి ఆత్మజ్ఞానం విధీయతే అని నిర్ధారించాలి కర్మలు చేసుకుంటూనే ఉండాలి వేదం విధించింది కనుక ఆత్మజ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి వేదం విధించింది కనుక రెండింటికి సమానమైన స్థాయిని ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే రెండూ కూడా ఒకే వేదము చేత విధింపబడ్డాయి కనుక కానీ మీరేం చేస్తున్నారు వేదము ఆత్మజ్ఞానాన్ని విధించింది కనుక ఆత్మజ్ఞానము నుండి పూర్ణత్వం అనుభవానికి వస్తోంది కనుక ఫలదర్శనము లేదు కనుక కర్మల్ని నాను చేచ్చు అని మీరు చెప్పడానికి వీలు లేరు కాబట్టి ఆత్మజ్ఞానము ఎవరికి కర్మలు చేసేవాడికే ఆత్మజ్ఞానము అని నా విరుద్ధార్థ బోధకత్వానుభపత్తే అది సంగ్రహవాక్యం అబ్బెబ్బే వేదము ఆ విధముగా పరస్పర విరుద్ధములైన విషయములను బోధించుట తగదు పొసగదు వేదం అలా బోధిస్తోంది అని చెప్తే అది వేదాన్ని మీరు చెడగొట్టిన వాళ్ళెంత వేదానికి అది లోట్ అవుతుంది మీరు వేదాన్ని తక్కువ స్థాయికి ఆగేస్తున్నట్లు అవుతుంది అంటే వేదము పరస్పర విరుద్ధములైన విషయములను చెప్తోంది అన్నట్లు తేలినది అది పనికిరా సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే సైన్స్ ప్రవేశిస్తుంది అంటే వేదం కూడా రిలీజియస్ స్ట్రిక్చర్ కూడా పరస్పర విరుద్ధమైన విషయాన్ని చెప్పడానికి వీలు పరస్పర విరుద్ధము అని ఎవరిని నిర్ధారిస్తారు మీరు నిర్ధారిస్తారు మీరు పరిశీలించి చూచి ఇది పరస్పర విరుద్ధంగా ఉన్నది కాబట్టి ఇది సరికాదు అంటే అప్పుడు రెండు కంక్లూషన్స్ వస్తాయి ఒకటి వేదము తప్పుగా చెప్తోంది అని ఒక కంక్లూషన్ వస్తుంది రెండవది వేదము యొక్క అభిప్రాయాన్ని మీరు తప్పుగా అర్థం చేస్తున్నారు అన్నది రెండో కంక్లూషన్ ఏది తీసుకోవాలి మనం ఆ రెండో కంక్లూషన్ తీసుకోవాలి ఇప్పుడు చెప్పేది విరుద్ధంగా చెప్తే అది మీరు ఆలోచించి దాన్ని ఆలోచించాల్సి ఉంటుంది మీరు నేను ఆలోచించాను ఆయన ఏం చెప్పారు ఈ గోళీలు నెయ్యిలో నుంచి వేసుకోమన్నారు గోళీలు వేసుకోవడానికి నేను సిద్ధపడ్డాను ఎందుకంటే ఆ గోళీలు అవేవో హెర్బల్ మెడిసిన్ అది లోపలికి వెళ్ళి అది ఇంటెస్టైన్స్లో యాసిడ్ మీద కొంత న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంది మనం ట్రై చేయాల్సి ఉంటుంది కాదని త్రోసిపుచ్చడానికి వీల్లేదు అది నేను రెడీ టు యాక్సెప్ట్ అది ఆయుర్వేదం చెప్పింది ఆయుర్వేదంలో చెప్పిన సూత్రాల ప్రకారం ఈ గోళీ తయారైంది కాబట్టి ఐ వి టైకిట్ అండ్ ఐ విల్ గివ్ ఇట్ ట్రై నెయ్యిలో నుంచి ఎవరు చెప్పారు ఆయుర్వేదమే చెప్పింది నేటికి యాసిడిటీని తగ్గించేటువంటి పరిస్థితి లేదు పైగా నా అనుభవం ఎలా ఉందంటే ఆయిల్ ఇష్ట తక్కువ యాసిడిటీ పెరుగుతుంది ఈ ఆయిల్ లోపలికి వెళ్ళి అదేం చేస్తుంది యాసిడ్ ఏ విధంగా చేస్తుంది నోనో ఈ గోళీ యాసిడిటీ తగ్గిస్తుందంటే ఒప్పుకుంటా కానీ నెయ్యి యాసిడిటీ తగ్గిస్తుందంటే ఒప్పుకోను అయితే ఆయుర్వేదం తప్పు చెప్పిందా ఆయుర్వేదం తప్పు చెప్పిందో లేదో నాకు తెలియదు కానీ ఇక కాడి ఈ చెప్పేవాడు ఉన్నాడు దసరా వీడు మతల మనుషులాగా ఉన్నాడు తప్ప తెలిసిన వాళ్ళ లేడు అని నేను కంక్లూడ్ చేసి నేను వాడి వేద లేదా కరెక్ట్గా ఆత్మజ్ఞాని కూడా కర్మలను చేస్తూనే ఉండాలి కర్మలు చేసేవాడికే ఆత్మజ్ఞానము వేదం అని నిర్ధారించుట చాలా తప్పు ఎందుకంటే ఆత్మజ్ఞానం చెప్పి అటువంటి ఆత్మజ్ఞానం పొందిన వానికి కర్మలను మళ్ళీ వేదం చెప్పిందంటే వేదము చాలా విరుద్ధమైన అర్థమును బోధించినట్లు తేలుతుంది ఆ దోషము వేదములో ఉండుట పోసాగాదు ఉండదు అలాంటి దోషం సంగ్రహవాక్యాన్ని వివరిస్తున్నారు నహ్యేకస్ కృతకృత సంబంధిత్వం దీర్ఘం ఉండేది కృతాకృత సంబంధిత్వం కృత అకృత అసంబంధిత్వం తప్పు ఒక్కసారి వెడిఫై చేసుకోవాలి కృతమిదనీ అకృతమిత పరం కర్తవ్యం చెత్త స్వాభావిక అకర్తాత్మబోధే సకృతత్పన్న కర్తృత్వబోధబోధనాన్న పునఃశ్శాస్త్రేణ కర్తృత్వబోధ సంభవతి ఓకే ఓకే రెండూకు రెండూకు ఎలాగో తెలుసు కృతసంబంధిత్వం అని పాఠముంటే తద్విపరీతం ఏమవుతుంది కృతాకృత అసంబంధిత్వం అవుతుంది కృతాకృత అసంబంధిత్వం అని పాఠం ఉంటే తద్విపరీతం ఏమవుతుంది కృతాకృత సంబంధిత్వం అలా చూసుకోవాలి తద్విపరీతం కూడా పక్కనే ఉంది కనుక ఆ పెట్టినా పర్వాలేదు పెట్టకాలా పర్వాలేదు ఇంకెక్కడి నుంచి ఈ రకమైన ప్రింటింగ్ భాష్యంలో పాఠాంతరాలు ఏ పాఠము ఈ పాఠం ఆ పాఠం ఈ పేచీలు ఉంటాయి ఈ పైన అయితే భాష్యానికి ఇబ్బంది ఉంది ఎందుకంటే రాసిన వాళ్ళు ఎవరో సరిగ్గా రాయలేదు కాల క్రమంలో భాష్యం నిర్దిష్టంగా మార్పులు చేర్పులు ఉంటాయి సందేహాలు కూడా ఉంటాయి ఇప్పుడు కృతాకృత సంబంధము అని ఒకటి ఉంటుంది సంబంధ అకృతేన సంబంధ అది అజ్ఞానికి ఉంటుంది అజ్ఞానంటే కర్మన్నా అజ్ఞాని అన్నా ఒకటే నేహత్య కృతేన అర్థో నా కృతే నేహకశ్చనా అని గీతల శ్లోకం గుర్తుపెట్టుకుంటే అది జ్ఞాని గురించి చెప్పారు జ్ఞానికి యహలోకంలో కృతేన అర్థ నా కృతేనా అంటే ఇంతవరకు ఇంతకుముందే చేయబడిన కర్మతో ఆయనకి ప్రయోజనము లేదు అంటే నేను కర్మ చేసేసాను నాకు ఆ ఫలం ఎప్పుడో వస్తుంది అనే ఫలాకానికి ఫల ప్రశ్న జ్ఞానికి ఉండదు అకృతేనన్నా నేను ఇంకా ఈ కర్మను చేయలేదు ఈ కర్మను చేయాలి అనే అనే ఫల ప్రశ్న కూడా జ్ఞానికి ఉండదు అంటే కృత కృతము యొక్క సంబంధము అకృతము యొక్క సంబంధము ఎవరికి ఉంటుంది అజ్ఞానికి ఉంటుంది ఆత్మజ్ఞానికి కృతాకృత సంబంధము ఉండదు కాబట్టి వేదము ఆత్మజ్ఞానిని నువ్వు కర్మల్ని చేసుకో అని చెప్పింది అనుకోండి ఆత్మజ్ఞానాన్ని చెప్పడం ద్వారా నీకు కృతాకృత సంబంధం లేదు అని వేదం చెప్పింది మళ్ళీ నువ్వు కర్మల్ని చేసుకుంటూ ఉండు అంటే కర్మలు మొదలుపెట్టేటంటే కొంత కృతము ఉంటుంది ఇంకా కొంత అకృతము కూడా ఉంటుంది అంటే కృతాకృత సంబంధాన్ని మళ్ళీ చెప్పినట్లు ఒకే జ్ఞానిని ఉద్దేశించి కృతాకృత సంబంధమును కృతాకృత అసంబంధమును కూడా బోధించుట విరుద్ధమైన విషయము నే ఏకస్ కృతాకృత సంబంధిత్వం తద్విపరీతం చోధయం శ్యం ఏకస్మిన్ అంటే ఒకే వ్యక్తి విషయమై అని అలా అర్థం చెప్పచ్చు విషయ సప్తమే అంటే ఒకే వేదమునందు వేదము ఒకటే కదా శాస్త్రము అనే ఒకే శాస్త్రమునందు కృతాకృత సంబంధాన్ని కృతాకృత అసంబంధాన్ని కూడా బోధించటం అనేది పరస్పర విరుద్ధమైన విషయము సంభవము కాదు ఎలాగంటే శీతోష్ణతాము అగ్నే ఇప్పుడు శాస్త్రము అగ్ని వేడిగా ఉంటుంది అగ్ని చల్లగా ఉంటుంది అని చెప్తే ఎలా ఉంటుంది అలా చెప్పకూడదు తప్పు కదా పరస్పర విరుద్ధంగా చెప్పకూడదు చెప్పదు అది సంగతి నష్టయోగ చికీర్ష ఆత్మన అనిష్ట వియోగ చికీర్షాచ దీర్ఘం లేదు అదే దీర్ఘం లేదు యోగా చికీర్ష అన్న ఎందుకు మరి యోగా ఉందండి అలా లేదు దీర్ఘం లేదు దీర్ఘం ఇచ్చాడా దీర్ఘం ఇచ్చాడు అడుగుని ఎవడు తనుమ గీత ఎవడు పెట్టింది అలా గీతలు పెట్టకాలి అది తప్పది ఎందుకంటే ఇష్ట యోగ చికేర్ష అనిష్ట యోగ చికేర్షే అవుతుంది రెండు కూడా ఒకటి ఎండే ఉంటాయి శాస్త్రకర్త సర్వప్రాణిర్శనాత్ శాస్త్రకర్త దగ్గర ఫుల్ స్టాప్ కామాయో ఉండాలండి ఇక్కడ ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ ఇంకో చర్చ మొదలు పెడుతున్నారు ఈ చర్చ ఏంటంటే ఇష్టము ఇష్టము ఇష్టమంటూ కోరుకునేది యోగా అంటే పొందుతారు చికీర్ష అంటే ఫలం చికీర్షా శుద్ధానికి ఫలం అర్థం చెప్పాలండి చేయట ఆ ఇష్టయోగమును మనం సంపాదించుకోవాలనే కోరిక అంటే ఫలం అర్థం చెప్పాలండి ఇక్కడ అక్కడ చికీర్షా సిద్ధైన ఫలేచ్చా మాత్రముఖ్యత నటు కట్టుమిచ్చ అని రాసినట్టు దానికి ఒక రేజం ఉంది సో ఇష్టయోగం అనే ఫలం నాకు కావాలి అనే కోరిక ఉంటుంది ఓకే ఇష్టయోగము ఈ భాషార్థం అవుతుందా తాను కోరుకునేది తనకి దొరుకుతా దాన్ని ఇష్టయోగము అంటారు అది ఒక ఫలం ఆ ఫలమును వీరు కోరుకుంటున్నారు దాన్ని చికీర్ష అంటారు కాబట్టి చికీర్ష అంటే ఫలేచ్చ అని అర్థం ఇష్టయోగ ఫలే ఇష్టముతో సంబంధమనే ఫలమును కోరుట అనిష్ట వియోగ చికీర్ష అంటే అనిష్ట వియోగ అనిష్టము నుండి దూరముగుట అనే ఫలమును వీడు కోరుకుంటాడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ నాకు ఈ అపాయింట్మెంటు ఈ మందు బాగా చేయాలి అని కోరుకుంటాడు అక్కడ అనిష్ట వియోగాన్ని కోరుకుంటున్నాడు కదా ఈ రెండు మనుష్యులలో స్వతసిద్ధంగా ఉన్నాయా లేక శాస్త్రం శాస్త్రం అంటే వేదం వేదం వాళ్ళకి నేర్పుతోందా మీకేమనిపిస్తోంది మీకేమనిపించింది సహజంగా మీకేమనిపించింది మీరు సహజంగా ఉంటాయి వేదవేం నేర్పడు అని ఒక కొత్త టాపిక్ మొదలుపెట్టారు ఈ టాపిక్ రేపు చూద్దాం శాంతి శాంతి శాంతి